స్తోతం ప్రభా పరశుధర ఏసయ్య కృప మహిళ కనికరం గల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభు దేవాది దేవ ఏసయ్య మీకు వందనాలు ప్రభా ఏసు క్రీస్తు నామం బట్టి సన్నిధిలో కూడి ఉన్న ప్రభా రానయున్న బిడ్డలని ప్రభా మీరు త్వరగా రప్పించండి దేవ వారికి సమకూర్చండి ప్రభా మీ నామం మహిమార్దమ యేసు ప్రభా అందరూ కూడా ప్రభా మీ సన్నిధిలో కూడుకుని దేవా పాద సన్నిధి ముందు మొర పెడుతుండగా ఆలకించండి ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా పాటల ద్వారా మీరు మహతో ప్రభావం మయం పొందండి సుప్రభ అలిలుయ పరిశుద్ధర గొప్ప దేవ కృపా మహిళ జీవం జీవాధిపతి దేవ వాతావరణం మీ ప్రభావం మీ పెట్టుకోండి ప్రభా దేవ మీ కృప చేత మీ కనికరం చేత యొక్క ప్రజల మీద దేవ ప్రభావం మీ దయ చూపించండి ప్రభావ మహిమోన్నత దేవా కృపా మేడ సర్వాధికారి జీవం దేవా దేవ ప్రభా మమ్మలను సజీవ లెక్కలను నిలబెట్టి ప్రభా మీ నామ మహిమార్దమై ప్రభా మోకరించి ప్రాధం చేపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా దేవ మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా మీరే తోడుగా నీడగా ఉండి పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రభా దేవ మీరే ప్రభా నడిపించండి ప్రభావా మహిమోన్నత దేవ జీవం గల జీవాధిపతి మీకు వందనాలు ప్రభా ఎంతో మందికి లేని తరుణం ప్రభా ధన్యత ప్రభా మోకరించి ప్రార్థన చేసి ప్రభా ముందుకు భాగ్యాన్ని మాకు ఇచ్చిన ప్రభా దేవే అది మీరు పట్టుకొని దేవమే ముందుకు నడవాలా దానికి మా సొంత తలంపులు సొంత ఆలోచనల చేత కాని పనేసు ప్రభా ఆత్మ నడిపింపుతోనే అది సాధ్యం ప్రభా మోకరించాలా మీ ఆత్మను పొందుకోవాలా దేవం మీ యొక్క ఆత్మ మీరు అక్కడ వచ్చేంత వరకు ఏసు ప్రవ్వ మీరు కార్యం జరిగించి మీరే మహిం పొందమని ఏసు క్రీస్తు నామమ్మను ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీ కై గొప్ప రక్షణ నివా శ్రీయేసుడు లాడుచున్నాడుగా తిలువ రేలాడుచున్నాడుగా చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమా ప్రభువు నీకై నిలుచుండేను గొప్ప రక్షణ నివ్వ శ్రీయసుడు సిలువాలు వ్రెలాడుచున్నాడుగా సిలువాలు వ్రెలాడు చున్నాడుగా మానావులెంతో చెడిపోయి మరణించేదా మాని వాయక మానావులెంతో చెడిపోయి మరణించదమాని తలపోయక ఎరుగారు మరణమునిక్కామని నరకమున్నదని వారరు గారు ఎరుగారు మరణముని కామని నరకమున్నదని వారరు చూడుమో ఈ క్షణం మే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండేను గొప్ప రక్షణ నివ్వ శ్రీయసుడు శిలువాలు రేలాడుచున్నాడుగా సిలువాలు వ్రేలాడుచున్నాడుగా ఇహమందు మందు నీకు కలవనియు చనిపోవు సమయాన వెంటారావు ఇహ మందు నీకు కలవనియు చనిపోవు సమయాన వెంటారావు చనిపోయినను నీవు లేచేదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చనిపోయినను నీవులే చేదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చూడుమో ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీ కై నిల్లుచుండేను గొప్ప నివా నివ్వ శ్రీయేసుడు సిలువాలు వ్రేలాడు చున్నాడుగా సిలువాలు వ్రీలాడు చున్నాడుగా మనలాను ధనవంతులుగా చేయును దారిద్రుడాయేను మన ప్రాభువు మనలాను ధనవంతులు గచేయను ధారీదృడాయను మన ప్రభువు రక్తము కార్చను పాపులకై అంగీకరించుము శ్రీయేసుని రక్తము కార్చిను పాపులకై అంగీకరించుమో శ్రీయేసుని చూడుమో ఈ క్షణమే కల్వరిని ప్రేమ ప్రభువు నీ కై నిలుచుండేను గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు సిలువాలు డు చున్నాడుగా సివాలున్నాడుగా సివాప చూడు వాపరియుని ఆ ప్రేమ కై నీవు సిల్వాపచూడు వాప్రియుని ఆ ప్రేమ కై నీ మే తువ అర్పించుకోనీదు జీవితము ఆయాన కోరాకై జీవించుము అర్పించుకోనీదు జీవితము ఆయాన కోరాకై జీవించుము చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమా ప్రభువు నీకై నిలుచుండేను గొప్ప రక్షణ నివ శ్రీయేసుడు సిలువాలు వ్రేలాడుచున్నాడుగా సిలువాలు వ్రేలాడుచున్నాడుగా హలో థ్యాంక్ యూ దిలీప్ అన్న థ్యాంక్ యూ ప్రార్థిస్తాం పరిశుద్ధ బ తండ్రి మీకు వదనాలనైనా కృపగల దేవ స్తోత్రాలనైనా ఎసయ్య ఆ యొక్క కల్వర్శిలలో మా యొక్క పాపము శాపము రోగము వ్యసనములను భరించి మాకు బదులుగా మీరు మరణించి వాళ్ళు రక్షించుకున్నారు అది క్షణం మేము జ్ఞాపకం తీసుకుంటున్నాం యథార్థతతో ప్రభ మీ సన్నిధికి మేము వచ్చేలాగా మాలో ఎటువంటి డాబికము లేకుండా ఎటువంటి గర్వం లేకుండా ప్రభ ఎటువంటి అహం లేకుండా తండ్రి బహు తగ్గింపు జీవితం కలిగి మీ సన్నిధికి వచ్చేలాగానే ఎందుకంటే ప్రభావ దీని విషయంలో కూడా మీరు అతిశయించడానికి వీల్లేదని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి కేవలము ఆ యొక్క కలువరి శిలలో శిలువ మరణం మీరు తండ్రి అందులో అతిశయించేది కూడా ఏముంది ప్రభా కాబట్టినైనా మేము బహుగా తగ్గించుకొని మీ కొరకు జీవించాలా ఇదే సిలువ మరణాన్ని అనేకులకు చూపించాలా మీరు ఎందుకు మరణించినరో అది వాళ్ళకు అవును ప్రభా హేతువాదులకు కూడా ప్రతి సమయంలో జవాబు ఇవ్వాలా మీరే మాకు జ్ఞానం అవును ప్రవ్వ ఈ లోక మిమ్మల్ని ద్వేషించింది ఖచ్చితంగా మమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అయినా కానీ మేము ఈ లోకస్తులను ప్రేమించాలా అటువంటి జీవన విధానాన్ని మాకు ముఖ్యంగా ప్రవ్వ మీ దృష్టిలో మేము అంగీకారంగా ఎట్లా ఉండాలనో దాని కొరకే ప్రయాసపడుతున్నాం అవును ప్రవ్వ ఆ దాని కొరకు ప్రయాసపడుతుండగా మీరే మమ్మల్ని నడిపించండి మీ కృప వెంబడి కృప మాకు ఈ మధ్యాహ్న కాలంలో మా మాట్లాడి బలపరచండి అవును ప్రవ్వ నెక్స్ట్ లెవెల్కి ఏ రీతిగా ఆత్మీయంగా మేము ఎదగాలనా ప్రకృతి సహజంగా ఏ రీతిగా ఎదగాల అవును ప్రభావ ఏ రీతిగా మా కుటుంబాలను పోషించుకోవాలో కాపాడుకోవాలో ఆ జ్ఞానం మీరు మాకు అందరికీ అనుగురించి నడిపించామని ఏ శ్రీ క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఈరోజు అన్న అంశం గురించి నేను మీతో ధ్యానించాలనుకుంటున్నా అందరికీ తెలిసిన విషయం ఏది ఎన్ని సంవత్సరాలు ధ్యానించింటారు చిన్నప్పటి నుంచి ధ్యానించుంటారు కదా నిర్గమా కాండంలో ఈ విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం నిర్గమా కాండము మూడవ అధ్యాయంలో మోస్ట్ అప్పటికే ఆ ఐగుప్తిని చంపి ఐగుప్తు నుంచి పారిపోయిన విషయం గురించి మనం చూస్తున్నాం అతను ఎక్కడికి వెళ్ళిండి మనకు తెలుసు ఐగుప్తి విడిచిపెట్టి మిద్యాన్ అనే ప్రాంతానికి వెళ్ళిండు అయితే మిద్యాన్ అనే ప్రాంతంలో అతను ఒక యాజకుని ఇంట్లో చేరినట్లు అతన్ని కూతుర్ని వివాహం చేసుకున్నట్లు మనం చూస్తాం దాని తర్వాత ఆ యాజకుని మందను మేపు చుండెను అనే విషయం మనకు తెలుసు అయితే నేను చాలాసార్లు విషయం ధ్యానించిన గతంలో కూడా ఎన్నిసార్లు మోర్ దెన్ థర్టీ ఇయర్స్ అక్కడ ఒక విషయాన్ని నేను అర్థం చేసుకుంది ఏంటంటే మోషే ఫరో కుమారుని పెరిగిండు అంత గొప్ప రాజు కుటుంబంలో పెరిగిండు కానీ అవన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోయిండు అదొకటి మనం అర్థం చేసుకోవాలా రెండవదిగా ఏంటంటే మిథ్యాను ప్రాంతానికి వెళ్ళినాక మ్యారేజ్ చేసుకున్నాడు సుఖంగా ఉన్నాడు ఆరామ్గా ఉన్నాడు కానీ అది కాదు దేవుని యొక్క జీవన విధానం అది నువ్వు నేను కూడా అర్థం చేసుకోవాలా కేవలము పెండ్లి చేసుకొని సెటిల్ అయిపోతే సరిపోతుందా అంటే కాదు అనేది మనము ఈ నిర్గమాకాండము మూడవ అధ్యాయం నుంచి నేర్చుకుంటాం మోష జీవితం నుంచి దేవుడు నా ఇది కొంచెం కఠినం చెప్పడం అందరినీ సేవకి ఎన్నుకుంటాడా అంటే అందరినీ ఎన్నుకుంటాడు కానీ ఎవరిని స్పెషల్గా ఏర్పరచుకుంటాడంటే వాడి వాణ్ణి సిద్ధపరిచినప్పుడే చూడండి ఆయన అందరినీ ఎన్నుకున్నాడు అందరి కొరకు చనిపోయాడు అందరినీ సిద్ధపరచాలనుకుంటున్నాడు కానీ కొందరే విధ చూపిస్తారు ఇది నేను కొంత కొన్ని సంవత్సరాల క్రితము ఇర్మియాకి సంబంధించిన ఒక దృశ్యంలో నుంచి నేను చూపించిన కుమ్మరి దగ్గర పొమ్మంటాడు దేవుడు ఇర్మియా ఇర్మియా ఒక ఇంటికి వెళ్ళు కుమారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వేం చూస్తున్నావు కుమ్మరి ఆ మట్టి తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం దాని తర్వాత ఆ మట్టిని బాగా తొక్కి అందులోని రాళ్ళు రప్పాలన్నీ తీసేసి పంచి ముద్దల్లాగా చేసి సారె మీద పెట్టి తిప్పడము దాని తర్వాత మంచి మంచి పాత్రలు చేయడం చూస్తున్నాను అంటాడు ఆ కుమ్మరి ఆ మట్టికి అంటే ఎటువంటి రూపం లేని ఆ మట్టికి అంత మంచి రూపాన్ని ఇచ్చి ఎంతో పని ముట్టుగా పని పనికి వచ్చే దాని పాత్రలాగా దాన్ని తయారు చేసినప్పుడు నేను మీ ప్రస్రాలు పల్లకి చేయలేనా మీకు చేయలేనా ఆయన పరమ కుమరి అన్న విషయము అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మనము మట్టి నుంచి చేయబడ్డ వాళ్ళం కదా కాబట్టి మట్టి నుంచి చేయబడ్డ మనము ఆయన చేతిలో మంచి పాత్ర లాగా తయారు కావాలా అంటే ఏమీ చేయాలా ఎవరైనా కానీ చెప్పుకోవచ్చు సరే ఇదేది సాధారణంగా జనరల్గా ఏమంటే వాక్యం చెప్తుంటే ఎవరు స్పందించారు కానీ నేను ఎన్నిసార్లో మీకు హెచ్చరిస్తూ ఉంటాను వాక్యం చెప్తుంటే మీరు మధ్యలో ఇంటర్ఫేర్ కావచ్చు మీరు ఆపచ్చు ప్రశ్నలు కూడా ఇయ్యచ్చు ఎందుకంటే నేర్చుకునే నేర్చుకునే తపన ఉన్నప్పుడు ఇవన్నీ అవసరం అన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం బట్ ఒక్క నిమిషం సంభాషించుకోవడం ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వాక్యంలోనే ఇంకొక రీతిగా చెప్తున్నాను ఏంటంటే ప్రతిసారి ఒకటే విధానంగా ఎందుకు ఒక ఆచారబద్ధంగా ఎందుకు ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయాలి మనం కొన్నిసార్లు చర్చించుకోవచ్చు కూడా మనం ఏదన్నా ఒక మధ్యాహ్నము ఒక ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ కలిసి ప్రశ్నలు వేసుకుంటా వాటిని చర్చించుకుంటా ముందు కూడా పోవచ్చు అది ఇంకా బాగుంటుంది కదా నేను ఒక ప్రశ్న వేస్తాను నాకు ఇట్లా అనిపిస్తుంది మీకేం తోచుతుందంటే మీరు దాన్ని డిస్కస్ చేయొచ్చు మీకు తోచినట్లు మీరు దాని గురించి మాట్లాడచ్చు మీకేదైనా వాక్యం దొరికితే వాక్యాన్ని సపోర్ట్ తీసుకొని చూపించచ్చు అట్లా మనం ఒక కాన్వర్జేషన్ లాగా కూడా పోవచ్చు కేవలం ఒక పాట పాడి ఒక ప్రేయర్ చేసి ఒక వాక్యం తీసుకొని మరొక బ్లెస్సింగ్స్తో క్లోజ్ చేసుకోవడం అంటే అది ఏదో ఉంది కదా కంటిన్యూస్గా కొన్ని వందల దినాల నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ప్లస్ డేస్కి ఆల్రెడీ మనం దాటిపోతున్నాం కాబట్టి నేననేదంటే కొంచెం క్రియేటివ్గా ఆలోచించాలా లైఫ్లో ఎప్పుడనే ఎందుకంటే ఆయన క్రియేటర్ కదా ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టికర్త బిడ్డలం మనము మనం కూడా క్రియేటివ్గా ఆలోచించాలంటే సృష్టించాల విధానాలని అంటే బైబిల్కి అనుగుణంగానే ఉండాలా బైబిల్కి వ్యతిరేకంగా మనం ఏం చేయము చేసినట్ల జీవం ఉండదు కాబట్టి బైబిల్కి అనుగుణంగానే మనము వాటిని ధ్యానించడం నేర్చుకోవాలా ఏదైనా కొన్ని టాపిక్స్ ఉన్నాయనుకోండి ప్రపంచంలో ఈ టాపిక్ ఇట్లాంటి సమస్య ఉంది మళ్ళీ మీరేమనుకుంటారంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఐడియాస్ ఇస్తుంటారు మనం దానికి కంక్లూజన్ దర్శకు తీసుకురావచ్చు సరే అదొక ఐడియా మీతో జస్ట్ షేర్ చేసుకోవాలనుకున్నాను అయితే ఇర్మియాతో మాట్లాడుతున్న దేవుడు ఈ మంటికి నేను ఆ కుమ్మరి మంచి రూపాన్ని ఇచ్చినప్పుడు నేను మీకు ఇవ్వలేనా ఆ పనికిరాని మట్టిని మంచి పాత్రలాగా చేసి ఆ పాత్ర ఎవడో కొనుక్కుంటాడు వాడిని ఇంట్లో పెట్టుకుంటాడు ఏదో పనికి వాడుకుంటుంటాడు మళ్ళీ పనికిరాని మట్టినే ఒక పాత్రలాగా తీసుకొని వాడుకుంటున్నప్పుడు మిమ్మల్ని నేను మంచిగా తీర్చిదిద్ది మిమ్మల్ని నేను వాడుకోలేనా చెప్పండి వాడుకోవాలంటే నువ్వు మంచి పాత్రలాగా కావాలంటే నువ్వు తొకబడాలా నువ్వు మట్టి తొక్కబడాలా నువ్వు మట్టివే ఆయన కాళ్ళ క్రింద నువ్వు తొక్కబడలా ఎప్పుడు నలగబడతావు గంటలు గంటలు ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తేనే నలగబడతావు నువ్వు లేనిది వేరి లేదు కొన్నిసార్లు మన ప్రార్థనలకి జవాబు ఎందుకు రాదంటే నువ్వు నలగబడలేదు ఆ గుణగణం లేదు నీకు ఆయన కాళ్ళ తొక్కబడడం అన్న గుణగణం లేదన్నట్టు ఉదాహరణకి ఇప్పుడు ఆ హుమరి మట్టిని తొక్కుతుంటాడు మీరు ఎప్పుడైనా చూసినట్టు ఊరి చివరిన ఇప్పుడు ఎంతమంది తొక్కుతారో నాకు తెలియదు కానీ ఒకప్పుడు తొక్కేవాళ్ళు కుమారు వాళ్ళు ఆ తొక్కుతూ ఉంటే తొక్కుతా ఉంటే తొక్కుతూ ఉంటారు ఎన్ని గంటలు తొక్కుతుంటారు అబ్బా విసుగెత్తదా అనిపిస్తూ ఉంటుంది మన ప్రభుకైతే విసుగు రాదు ఈ మనుషులకు రావచ్చేమో విసుగు కానీ ఆయనకి విసుగు రాదు కానీ మట్టి అంటదా కుమరితో నన్ను ఎందుకైనా నువ్వు దొక్కుతున్నావని అనదు కానీ మనిషి అంటాడు ఇంకెంత కాలం ప్రవ్వ ఇంకెంత కష్టాలు ప్రవ్వ ఇంతెంత సమస్య ప్రవ్వ ఎందుకు ఆలస్యం అయిపోతున్నాయి ప్రవ్వ చూడండి మీరు ప్రశ్న ఇస్తున్నారు తొక్కబడడానికి మీరు ప్రవ ఇంకా బాగా తొక్కు ప్రవ్వ అని అవడైనా ప్రార్థన చేస్తారా చెయ్యరు మట్టి తొక్కబడితే ఏం జరుగుతుంది తెలుసా ఎప్పుడన్నా మీరు మీకు అవకాశం ఉంటే ఏదైనా హాలిడే ఉంటే ఎక్కడన్నా కుమారులు తొట్ కుండలు వాళ్ళ దగ్గర పోయి చూడండి ఒక గంట కూర్చొని ధ్యానించండి ఈ వాక్యం చాలా బాగా అర్థమవుతుంది నేను చూసినా కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతుంది ఈ వాక్యం కూర్చొని చూసిన కుండలు తయారు చేయడం అంత సునీసం కాదు ఆ సారే టైం ఒక స్పీడ్ ఉంటుంది అది ఆ స్పీడ్తో తిరగాలి ఆ చక్రం దాని మీద మట్టి పెట్టి ఆ చక్రం స్పీడ్గా తిరుగుతడే కుండ అవుతుంది చేయి పెట్టి వంకులు వంకులు తిప్పుకుంటా ఉంటేనే కుండ అవుతుంది స్లో అయిపోయింది అనుకో కుండ కాదు ముద్ద ముద్ద అట్లనే మట్టి దాని ఆ తిరుగుతున్నప్పుడే కుండని దాని మీదకి వెళ్ళి తీసి తయారవుతున్న పచ్చి కుండని తీసి పక్కకు పెడతారు అయితే ఫాయింట్ నెంబర్ వన్ నేను చెప్పేది ఏంటంటే మట్టి తొక్కబడతప్పుడు అందులో రాళ్ళు రప్పలు చెత్తా చెదము ఇటువంటి అన్నీ ఉంటాయి అయితే ఎందుకు తొక్కుతారంటే ఆ తొక్కుతే అవన్నీ బయటకు వస్తాయి అది సీక్రెట్ నీలో ఉండే చెత్త రాళ్ళు పిడతలు బయటికి రావాలా అంటే ను తొక్కబడాలా ప్రభు నిన్ను తొక్కాలా బాగా ఎందుకంటే మీకు ఎక్కడ జ్ఞాపకముందు నేను ఒకరోజు చూపించిన వాక్యం నేను వెతుకుతానండి మత్తైసు వార్త ఇరవై అధ్యాయం నలభై వచనం ఎవరైనా చదవండి మత్తైసు వార్త ఇరవై అధ్యాయము నలభై వచనం రాసుకున్నాను ఇరవై ఒకటి నలభై నాలుగు మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడును వానో వాని నలిపి ఇది మనం కొన్ని సంవత్సరాల ధ్యానించిన వాక్యమే ఈ రాయి యేసు ప్రభుకి సాదృశ్యం ఆ రాయి మీద నువ్వు పడితే ఏమవుతుంది వాక్యం ఏమంటుంది నువ్వు ఆ రాయి మీద పడితే ఏమవుతుంది నువ్వు తునకలవుతావు తునకలవు కానీ అదే రాయి నీ మీద పడితే తుత్నీలుగా అంటే పౌడర్ అయిపోతావు ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం బైబిల్లో దేవుని బిడ్డలకి ముఖ్యంగా సేవకులకి ను ప్రతిరోజు ఆ రాయి మీద పడాలా నువ్వు తునకలు కావాలా అంటే తొక్కబడినప్పుడు ఏమవుతుంది చెత్త చెతరం అంతా ఎట్లా బయటకు వస్తుందో అది అటుమా రీతికి తునకలు కావాలి ఏసుప్ర ప్రతిరోజు ఆనుకోవాలి పడాలా ప్రార్థనలో తొక్కబడాలా బాగా గంటలు గంటలు ప్రార్థించాలా కొన్ని కొన్నిసార్లు మూడు గంటలు నాలుగు గంటలు అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది టైం ఉండగల మొక్కల మీద ఒకప్పుడు పరిశీ ఇప్పుడు రెండు గంటలు చేసినవి ఈరోజు రెండు నిమిషాలు కూడా చెల్లికపోతున్నావు గంటలు గంటలు ప్రార్థించే ఇప్పుడు చెల్లికపోతున్నావు అదే సమస్య ఈరోజు ఎందుకు ఆయన నిన్ను దర్శిస్తలేడు ఎందుకు ఆయన స్వరం ఎదురికొస్తలేదు ఎందుకు నీ ప్రార్థనలకు జవాబు వస్తలేదు ఎందుకు నీ జీవితం ఎక్కడసిన గొంగలు ఎక్కడలాగుంది అంటే నువ్వు రాయి మీద పడతలేవు కానీ ఒకరోజు ఏమవుతుంది తెలుసా ఆ రాయి నీ మీద పడినప్పుడు నువ్వు పౌడర్ గాలికి గిరిపోతావు అట్లా కాకుండా ఉండాలంటే నీ జీవన విధానం ఎట్లుండాలనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం కుమరి కాళ్ళ క్రింద నువ్వు తొక్కబడకపోతే నీలో పాపం అట్లనే ఉంటుంది నీలో శారీరక కోరికలు అట్లనే ఉంటాయి నీలో అహం అట్లనే ఉంటుంది నీలో ఎక్కడ కూడా తగ్గింపు జీవితం ఉండదు తర్వాత నీ నిర్లక్ష్యంగా జీవించడం నేర్చుకుంటావు జోక్స్ చేసుకుంటూ జీవిస్తావు హేళన జీవితం ఎందుకంటే గొప్ప జనం జీవితం కదా గొప్ప జనం యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే హేళన చేయడం తమాషా చూసే మన కేబీపీఎం గ్రూప్లో ఎవరు తమాషా చూస్తారు అంటే గొప్ప జనం తమాషా చేసేటాడు ఎవడు గొప్ప ఉంటాడు కదా ఒకడు పాములోడు ఒకడు తేళ్ళలోడు వాడు డబ్బు కొట్టుకుంటా పామును ఆడిపిస్తూ ఉంటాడు ఇంకోడేమో అహహహా నవ్వుకుంటాడు చుట్టూ కూర్చొని ప్రకృతి సహజంగా ఇది జరుగుతలేదా మూడు గుంపులు కాబట్టి హెళ్ళిన జీవితంలోకి వెళ్ళి బయటికి రావాలా సీరియస్ కావాలా దేవుని విషయంలో నీకు ఎక్కడైనా ఆశ్చర్యం ఆశ అనేది ఉండాలా ఎప్పుడొస్తే చెప్పండి ఆయనను ఆయన ప్రార్థన జీవితంలో బహుగా నలుగగొట్టబడితేనే కానీ నీవు సంపూర్ణంగా తయారు అందుకే బంగారం గురించి వెండి గురించి మనం మాట్లాడినప్పుడు బంగారము కానీ వెండి కానీ అగ్ని కొలిమిలో నుంచి బయటకు వస్తేనే కానీ అది సాధువు చేయబడదు అంటే మెత్తకు కాదు దాన్ని పర్ఫెక్ట్గా తయారు చేయాలి లేకుంటే ముడి బంగారం ఇవ్వడానికి అవసరం ఉండదు కదా మూలకి పెట్టుకుంటారు దాన్ని ఆర్నమెంట్స్ లాగా ఎవరు ధరించారు కమ్మలు మెడలు హారము ముక్కుపోల్స్ అంటారు దాని చెవు కమ్మలు కాళ్ళకు గజ్జలు అవి ఎవరు చేసుకోకుండా పెట్టుకోరు కదా ముద్ద బంగారం నీ పట్టుకుంటే ఎవడనుంటుందా ముద్ద బంగారం చేతికి కట్టుకుంటే వీడు ఖచ్చితంగా మెంటలో అంటారు ఎంత బంగారం ఉన్నా కానీ ఆ బంగారము వేడి అయినప్పుడే సాగుతుంది నీ జీవనం కూడా అంతే నువ్వు నిజంగా బంగారంలాగా మెరవలైన కొరికంటే అగ్నిగుండపోక తప్ప అగ్నిలో దాన్ని బాగా గాలుస్తారు కరిగిపోయి ఇల్లు వాటరీ వాటరీ అయ్యేటట్లు గాలుస్తారు దాన్ని దాంట్లో ఉన్న ఏమంటారు దాన్ని మస్టు అంటారు కరెక్ట్ అదే పదం మస్ట్ అంతా పోతుంది పోయి దగ్గ మెరుస్తుంది అది మనం అటువంటి గుణగణం కలగాలంటే ఇవి సాధన కదా ప్రాక్టీస్ కొత్తగా వినిపోతుంటాం చే వాక్యాలు కానీ ప్రాక్టీస్ చెయ్యము అందుకు నీ జీవితంలో సంపూర్తి లేదు నువ్వు ఎంత కాలం నుంచి ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు లేదు ఎందుకంటే నువ్వు బంగారంలాగా మెలుస్తలేవు నువ్వు విధయితే చూపిస్తలేవు ఆయన మీద పడతలేవు ప్రతిరోజు రాయి మీద ఆ రాయి మీద నువ్వు పడతలేవు ఒకరోజు అది నీ మీద పడబోతుంది అప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది ఆ రోజు ఆయన నీ మీద పడకముందే నువ్వు మీద పడడం నేర్చుకోవాలి అందుకు మనకి ప్రార్థన అవసరం గంటలు గంటలు ఎక్కువసేపు ప్రార్థనలో ఉండాలా ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కదా టైం నువ్వు ఒక సీక్రెట్ మీకు చూపిస్తా మీరు ఎక్కడ టైం వేస్ట్ చేస్తారో మీకు నేర్పిస్తాయి రోజు ఒక సింపుల్ ట్రిక్ మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే ఉదయం లేసినప్పటి నుంచి మొదలుకొని ఆఫీస్ పనులన్నీ చేసుకొని పని మళ్ళా ఇంటికి వచ్చి ఇంటి పనులన్నీ చేసుకొని నిద్రపోయేంత వరకు ఎంత యాక్టివ్ టైంనిది అయితే ఒక పేపర్ తీసుకొని ఇట్లా రెండుగా విభజించండి పేపర్ని లెఫ్ట్ సైడ్ పోర్షన్లో ఏం రాస్తారంటే రెడ్ టైం అంటే ఎంతెంత ఒక్కొక్క అంశం మీద ఎంతెంత టైం పెట్టినవు ఉదాహరణ ఉదయం లేసినప్పటి నుంచి బ్రేక్ఫా బ్రష్ింగ్ ఎంతసేపు చేసినావు టైం రాసుకో ఐదు నిమిషాల పది నిమిషాల కొందరు ముప్పై నిమిషాలు కూడా చేస్తారు బ్రష్ంగ్ నాకు తెలుసు రెండవ అంశం రెండవ యాక్టివిటీ స్నానం ఎంతసేపు చేసినావు మూడవ యాక్టివిటీ న్యూస్ పేపర్ ఎంతసేపు చదువుతున్నావు టీవీ ఎంతసేపు చూస్తున్నావు నాలుగవ యాక్టివిటీ డ్రెస్సింగ్ వేసుకుంటున్నావు చూడండి ఉదయం చేసే ఈ నాలుగు యాక్టివిటీస్ ఈ విధంగా ఇంకోటి ఉంటుంది బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఎంత టైం పెట్టినావు బ్రేక్ఫాస్ట్ అవన్నీ రాసుకో లెఫ్ట్ సైడ్లో అట్లనే ఆఫీస్కి ఎప్పుడు బయలుదేరుతున్నావు జర్నీ ఎంతసేపు చేసినావు బస్సులో పోతున్నావా బండి మీద పోతున్నావా ఎంత టైం పట్టింది రాసుకో దాని తర్వాత ఆఫీస్లో పోయినాక ఫస్ట్ ఏం పని చేసినావు దాని ఏం పని చేసినావు అవి రాసుకో ఎంత టైం పెట్టినావు ఒక్కొక్క దాని మీద అట్లనే లంచ్ టైం ఎంత టైం పెట్టినావు లంచ్ మీద దాని తర్వాత వాళ్తని వీళ్తని మాట్లాడడం ఎంత టైం పెట్టినావు అట్లనే టీ బ్రేక్ బయటికి పోయినావు టీ తాగినావు ఎంత టైం పెట్టినావు దాని తర్వాత ఇంకేం పనులు చేసినావు దాని తర్వాత యూట్యూబ్ ఎంత సేఫ్ చూసినావు ఫేస్బుక్ ఎంత సేఫ్ చూసినావు ట్విట్టర్ ఎంత సేఫ్ చూసినావు ఇంకేమేమో ఉన్నాయి వింత రకమైన సోషల్ మీడియా స్నాప్చాట్ ఇంకేదే ఉన్నాయి కదా కొన్ని మర్చిపోయాను నేనైతే ఒక్కొక్క దాని మీద ఎంత టైం పెట్టినావో లెఫ్ట్ సైడ్లో రాసుకో తర్వాత చిట్చాటింగ్ ముసలమ్మ ముచ్చేట్లకి ఎంత టైం పెట్టినావు ఊరికే తిరుగుడు అటు ఇటు తిరుగుడు ఎంత టైం పెట్టినావు అవన్నీ టైం రాసుకొని ఒక లైన్ గీసే కింద గీసి లెక్కబెట్టు మొత్తం లెక్కబెట్టు ఎంత టైం స్పెండ్ చేసినావో నీకు తెలుస్తుంది అన్నట్టు తర్వాత దాంట్లోనే కూడా రాసుకోను ప్రే ప్రేయర్కి ఎంత టైం పెట్టినావు బైబుల్ స్టడీకి ఎంత టైం పెట్టినావు వర్షిప్కి ఎంత టైం పెట్టినావు ఆరాధనకి ఎంత టైం పెట్టినా అంటే పాటలు వాడడానికి ఎంత టైం పెట్టుకున్నావు అవన్నీ రాసుకో రాసుకొని నువ్వు చెక్ చేసుకో నీకున్న టైంలో ఎంత టైము నువ్వు వాడుకోగలిగినవు దాని తర్వాత మినిమమ్ సిక్స్ అవర్స్ నిద్రపోవాలి కాబట్టి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోతారు చాలామంది కొంతమంది నైన్ టెన్ అవర్స్ కూడా నిద్రపోతారు మన గ్రూప్లో సిక్స్ అవర్స్ రాసుకుంటే చాలు మినిమమ్ నువ్వు ఎంత టైం ఎంతసేపు నిద్రపోయినావో రాసుకో మొత్తంగా కలిపి చూడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంత టైం నువ్వు ఖర్చు పెట్టుకోగలిగినావు నీ కొరకు అంటే అవన్నీ మైనస్ చేస్తే నేను చెప్తున్నా నేను ఇన్ని సంవత్సరాలు చేసుకునే ఈ క్యాలిక్యులేషన్ కాబట్టి నాకు తెలుసు అన్ని చేయంగా కూడా మూడు నాలుగు గంటలు ఫ్రీ ఉంటుంది మనకి అన్నీ చేయంగా కూడా అన్నీ ముఖ్యమే కదా అవి అవన్నీ చేయంగా కూడా మూడు నాలుగు గంటలు మిగిలిపోతుంది మనకి మీరు చేయండి ఈరోజు సాయంత్రం చెక్ చేసి మళ్ళీ రేపున అతను మాట్లాడండి తెలుస్తుంది మీరు ఎంత టైము మీ కారు ఖర్చు పెట్టుకోగలిగినరు ఎంత టైము మీకు తెలియకుండానే వేస్ట్ అయిపోయింది మీ దినంలో ఒక రోజులో అట్లా ఎన్నో సంవత్సరాలు మీరు పోగొట్టుకున్నారు ఆ టైం టూ టు త్రీ అవర్స్ చాలా ఇంపార్టెంట్ దేవుని బిడ్డలకి టైం ఎందుకంటే నీ బాడీ టైంలో ఇరికింది అది కొట్టుకుంటా పోతుంది నీకు తెలియదు ముళ్ళు రోజు ఆగిపోయే టైం అది వస్తుంది కదా దగ్గరికి టైం అది ఆగిపోకముందే మనం ప్రసంగి చూసినాం కదా పరిణామ్యమం రెండు మూడు రోజుల అదా ఆగిపోకముందే నీ సృష్టికర్తను స్మరించుకు తెచ్చుకోమంటాడు అది మనం చూసినాం కాబట్టి టైము విపరీతంగా మనం వేస్ట్ చేస్తూ ఉంటాం అది నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకుని అంటే నువ్వు గొప్ప సేవకుని వయ్యేట నీ జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు నువ్వు చూసేవాడివి దేవుడు ముఖాముఖిగా నీకు కనిపించేవాడు దేవుడు డైరెక్ట్గా ఆయన స్వరంతో నేను మాట్లాడేవాడు నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు దర్శనాలు కలిగేది అటువంటి దశకి నువ్వు ఎదగలేకపోయినావు ఆ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వేస్ట్ చేసుకున్నావు పర్ డే అట్లా ఎన్నో అవర్స్ వేస్ట్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు నేను మీకు కొన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు చూపించాలనుకుంటున్నా ఏంటంటే దేవుడు ఎటువంటి వాణ్ణి దర్శిస్తాడు ఎటువంటి వాటిని ముఖాముఖిగా మాట్లాడతాడు మనకు తెలుసు ప్రవక్తలతో మాట్లాడతాడు అని ప్రవక్తలతోనే మాట్లాడేది కూడా మనకు తెలుసు కానీ నీ గుణం ఆయన చూసేది నీ గుణం ఆయన నిన్ను చిన్నప్పటి నుంచి ఇర్మియా కాలం ఇర్మియా గ్రంథంలో చూస్తాం బాలుడుగు ఉన్నప్పటి నుంచి దేవుడు ఏర్పరచుకుండి ఇర్మియాని తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి సేవకు ఏర్పరచుకున్నాడు దాని తర్వాత ఆయనను ఎంతో కాలంగా తరిబిద్ది చేసిండి నేను విడిచిపెడతాడా చెప్పండి చెప్పండి ఇప్పుడు తిరుగుబాటుతనం చేసిన యోనాని విడిచిపెట్టిండా ఎందుకు విడిచిపెట్టలేదు చెప్పండి నేను చెయ్యను కూడా యోనని ఎందుకు పట్టుకున్నాడు చెప్పండి ఎవరన్నా చెప్పగలరా యోన చాలా టిపికల్ ఎగ్జాంపుల్ కదా బైబిల్ అంతట్లో నాకు ఇష్టం లేదు నేను పోను నేను వాళ్ళకి చెప్పను వాక్యం అంటే కూడా ఆయన దేవుడు యోనను విడిచిపెట్టలే ఎందుకో తెలుసా ఆయన యోనా జీవితంలో ఎంతో టైం ఖర్చు పెట్టిండు దేవుడు చిన్నప్పటి నుంచి నన్ను ఎందుకు విడిచిపెట్టలేదంటే సేమ్ అండర్స్టాండింగ్ నేను యోనా అంత గొప్పని కాదు ఇర్మి అంత గొప్పని అసలే కాదు కానీ చిన్నప్పటి నాలో టైం పెట్టిండి దేవుడు నాలో ఇన్వెస్ట్ చేసిండు టైం కాబట్టి నన్ను విడిచిపెడతలేడు నేను అవిదేత చూపించిన కానీ నేను లోబడకపోవడం వల్ల మంచి పాత్రలాగా తయారు లోబడితే ఎప్పుడో మంచి తయారు మంచి పాత్రగా తయారు చేసేవాడు మంచి పాత్ర అంటే దాంట్లో ఏమైనా పోసుకుంటారు ద్రాక్ష రసం పోసుకుంటారు ఇంకేమైనా పోసుకుంటారు నువ్వేనే పోసుకుంటారు మనం ఆ రీతిగా తయారు కాలేని స్థితిలో ఉన్నాం ఎందుకంటే కుమ్మరి ఆ యొక్క మట్టి పాత్ర విరిగిపోతుంది ఆ మనం కూడా అంతే ఆయన నేను మంచి పాత్రలాగా చేసి సేవలు నడిపిస్తామంటే నువ్వు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అయిపోయినావు ముద్దలాగా కూర్చున్నావు మట్టి ముద్దలాగా కూర్చున్నావు దాని మీదకి వస్తలేవి సార్ మీద స్పీడ్గా తిరుగుతుంది స్పీడ్గా తిరుగుతుంటే నీ ఇక చాలా డిస్టర్బింగ్ ఉంటుంది ఆ స్పీడ్ తిరుగుతుంటే అప్పుడు నేను మంచి కుండలాగా తయారు చేస్తాడు మంచి పాత్రలాగా తయారు చేస్తుంది అయితే మోసే కంఫర్టబుల్గా సెటిల్ అయిపోయింది మామ దగ్గర ఇద్దరు ఆయన పేరు కదా ఆయన కూడా యాజకుడు అక్కడ ఏం యాజకుడు అంటే నాకు తెలియదు యహోవ దేవుని యాజ లేక అన్య దేవతల యాజ నాకు తెలియదు మీకేమైనా తెలిస్తే చెప్పండి అయితే ఫరో జీవితం మర్చిపోయిండు ఐగుప్తులు గొప్ప రాజకుమారి లాగా ఉండి తన సహోదరుల గురించి మర్చిపోయిండు అన్నీ మర్చిపోయి ఆరా వచ్చేడు మూడు పుటల్లో తినుకుంటున్నాడు భార్య ఉంది పిల్లలు ఉన్నారు గొర్రలను తీసుకొని పోతాడు వాటిని కొండ మీద అక్కడికక్కడ తినిపిస్తాడు తీసుకొస్తాడు ఇతర ఒక ఇష్టం మోస అంటే మంచిగా వండి పెడతాడు మంచి తినాలా పండుకోవాలా అది క్రైస్తవ జీవితం కానీ దేవుడు విడిచిపెట్టలే మోష నేను నిన్ను ఫారో ఐగుప్తి దేశానికి ఎందుకు పంపించినా బాలుడుగు ఉన్నప్పుడు రకరకాల చదువులు నేర్చుకోవడానికి పంపించినా నువ్వు అన్నీ చదువుకున్నావు యుద్ధంలో ప్రవీణత పొందుకున్నావు రకరకాల పుస్తకాలన్నీ నేర్చుకున్నావు నీకు అన్ని తెలుసు ఖగోళ శాస్త్రం తెలుసు నీకు ఆస్ట్రానమీ తెలుసు నీకు అన్ని రకాల భాషలు తెలుసు సైన్స్ తెలుసు ఇంజనీరింగ్ తెలుసు ఎందుకంటే మోషనే దానికి లీడర్ అన్నట్టు ఇది ఆయుగుప్తులో గోపురాలు కట్టించడము స్థలాలు కట్టించడము పట్టణాలు కట్టించడానికి మోషనే లీడర్ లాగా ఉండేవాడు చరిత్రలో బైబుల్ కనిపించేది మీకు కానీ తన చరిత్ర పుస్తకాలు చదివితే మోషి ఒక సివిల్ ఇంజనీర్ ఈ మన పరిశుధరావు లాగా ఆయన ఒక సివిల్ ఇంజనీర్ అయ్యుండి మెం రకరకాల పట్టణాలు కట్టిస్తాడు రకరకాల భవనాలు కట్టిస్తాడు మూషే అంత తెలియగలడు అవన్నీ ఎందుకు నేర్పించండి దేవుడు అటన్నిటి విడిచొచ్చి నువ్వు ఎంజాయ్ చేద్దామన్నా కాదు మూషే మూడవ అధ్యాయకి రండి మూషే మిద్యను యాచన ఇతరును తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను చూడండి హోరేబు పర్వతము దేవుని పర్వతం అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది ఇది ఆశ్చర్యం ఎందుకు దేవుని పర్వతం హోరేబు పర్వతం నేర్చుకోండి చెప్తున్నా అవకాశం ఉంటే ఆ పర్వతం మీదకి వచ్చిండు ఎవరు మోషే దేవుని పర్వతం దగ్గరికి పోతేనే కానీ దేవుడు మాట్లాడాడు అన్న విషయం ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం బాగా అర్థం చేసుకోండి నా కొండా కోటాన్ని ఇవే అని పాట పాడతావు ఎవరా కొండప్రభు దేవుని పర్వతమే యేసు ప్రభు నువ్వు దేవుని పర్వతమైన ఏసు ప్రభు దగ్గరికి వస్తేనే కానీ ఏం తీసుకొని మందం తీసుకొని దేవుని తను మాట్లాడాడు నువ్వు ఎంత సేవ చేసినా యేసు అనే మంద దగ్గరికి రాకపోతే మటుకు మందం తీసుకొని ఏసు ప్రభుకొండ దగ్గర రాకపోతే మట్టుకు నీకు అద్భుతమైన క్రియలు చూపించడు రెండో వచనంలో ఒక పొద నడిమికి అగ్ని జ్వాలలలో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమైన ఇది ఎన్నిసార్లు మీరు చిన్నప్పటి సండే స్కూల్లో బీబీఎస్లో యూత్ మీటింగ్స్లలో చర్చస్లలో పొద నడిమికి అగ్ని జ్వాలలో యహోవ దూత అతనికి ప్రత్యక్షమైన చెప్పండి సాధారణంగా డైరెక్ట్గా పొద మండుచుందని చెప్తారు కానీ సండే స్కూల్ టీచర్స్ కూడా ఇక్కడ ఏముంది చూడండి ఒక పొద నడిమిని అగ్ని జ్వాలతో యహోవ దూత అతనికి ప్రత్యక్షమయను అంటే పొద నడిమికి అగ్ని జ్వాలలలో యహోవ దూత అతనికి ప్రత్యక్షమయను అంటే ఇక్కడ పాయింట్స్ మీరు అర్థం పొద ఉంది దాని నడిమి వరకు అగ్ని మండుతుంది ఆ అగ్నిలో యహోవ దూత ఉంది ఈ మీరు ఎన్నిసార్లు ధ్యానించంటారు కదా ఈ దర్శనాన్ని ఎన్నిసార్లు చదివింటారు కదా మీరు ఈ మూడు అంశంల మీరు గ్రహించుకోండి ఎందుకంటే మనం వాక్యం చూసినప్పుడు వర్డ్స్ వర్డ్స్ చూస్తామని నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన నేను ఉత్తగా చదువుకుంటూ పోను అనేసి కూడా చెప్పిన మీకు వర్డ్ వర్డ్ చూడాలనే ఉదమ్మ నడిమికి అంటే ఎక్కడైతే ఆకులు వరకు ఉన్నాయో ఆక వర్క్ అన్నట్టు కింది భాగానికి లేదన్నట్టు నడిమి వరకు ఉంది అగ్ని కింది భాగం లేదా ఆకుల మట్టుకు అనుకున్నాం కొమ్మలు ఆకుల మట్టుకు అనుకోండి వాటికి అగ్ని ఉంది అగ్ని జ్వాలలు ఉన్నాయి అందులో దేవుని దూత ఉంది చెప్పండి అగ్ని జ్వాలలు ఏంది దేవుని దూత ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు చెప్పండి బాగా అర్థం అగ్ని ఒక్క కేవలం పశుధతని తప్ప దేన్ని అయినా కాల్చిబడేస్తుంది అగ్ని గుణగణం నీలో పరశుధత ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను ఏమి చేయలేవు నీళ్ళు పరిశుద్ధత లేకపోతే ఆ అగ్ని నిన్ను శ్రమల గుండా పెట్టినప్పుడు నీకెంతో వేదన కలుగుతుంది ఎంతో బాధ కలుగుతుంది దుఃఖం వస్తూ ఉంటుంది ఆ పొద నడిమిని అగ్ని జ్వలో యహో అతనికి ప్రత్యక్షమైంది అతడు చూచినప్పుడు అగ్ని ఆ పొద మండుచుండేను గానీ పొద కాలిపోలేదు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే ఈ విషయం మనం అర్థం తీసుకోవాలా అగ్ని దేవుని యొక్క మహిమకు సాదృశ్యం ఒక రీతిగా మేఘము ఆయన మహిమకు సాదృశ్యం అగ్ని ఆయన సన్నిధికి సాదృశ్యం ఆయన సనిలో దేవతతో ఉన్నారనే దానికి సాదృశ్యం అగ్ని ఉన్నది కానీ పొద ఈ విషయం ఎన్నిసార్లు అర్థం చేసుకున్నావు కానీ నాకు తెలియదు ఆయన ఒక ప్రకృతి సహజమైన వస్తువుని తన మహిమార్థంగా నడిపిస్తూ ఉంటాడు వాడుకుంటూ ఉంటాడు చెట్టు ఒక వస్తువే కదా ఒక రీతికి చెప్పాలంటే ఆ చెట్టుని ఆయన ఆయన మహిమతో నింపిడు చెట్టు ఎంతగా భరించిందో నాకు తెలియదు మనుషులు ఎట్లా నాకు తెలియదు నువ్వు ఆయన భరించగలవా భరించాలన్న విషయం ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అది పొద మండుతుంది కానీ కాలిపోతలేదు ఈ విషయమే మనం అర్థం చేసుకోవాలా అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకున్నాను ఎప్పుడన్నా చూడండి దేవుని పర్వతానికి వస్తే నువ్వు వింతలు చూడగలవు అది విషయం దానిని చూచుటకు అతడు తట్టు వచ్చిట యహోవా చూచాను దేవుడు ఆ పొద నడిమి నుండి మోసే మోసే అని అతనిని పిలిచాను ఇప్పుడు చెప్పండి పొద నడిమిన ఎవర్నర్ దూత ఉన్నట్టు ఇందాక చూసినాం ఇక్కడేముంది కొంత నడమనండి మోషి మోషి అని దేవుడు మాట్లాడుతున్నాడు చెప్పండి దూత ఎవరు అందుకే చిత్తము ప్రభువ అనేను ఎక్కడైతే ప్రభువా అనే పదం ఉంటుందో అది ఏసు ప్రవికి సాదృశ్యం ఈ విషయం మీరు నేర్చుకోవాలా బైబుల్ అంతటా పాత నిబంధన పుస్తకమే కానీ కృత నిబంధన పుస్తకం ప్రభువ అనే పదం ఎక్కడ అది ఏసు ప్రవికి సాదృశ్యం అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడము నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం అనేను ఇక్కడ ఏంటంటే ఈ దర్శనం ఎందుకు ఇచ్చిండే దేవుడు అతనికి నువ్వు వచ్చిన పని ఏంది నీకు నువ్వు చేస్తున్న పని ఏంది నేను నీకు పని ఏంది చాలామంది మనం ఇదే రీతిగా ఉన్నాం ఓ రీతిగా చెట్టు మనందరినీ సూచిస్తుంది ఆయన మహిమ మన మీద ఉంది ఆయన అగ్ని మనలో ఉంది బలిపీఠం మీద అగ్ని ఉంటుంది కదా నీ హృదయమే బలిపీఠం ఆయన అగ్ని ఉంది నీలో మండుతూ ఉంది అగ్ని కానీ నువ్వు ఈ అద్భుతాన్ని చేసి చెట్టు కదా నేను గ్రేట్ అనుకోవచ్చు కదా చెట్టు నేను గ్రేటు చూడు నాలో అగ్ని ఉంది అయినగా నేను గాలిపోలే ఆయన అనుకోవచ్చు కదా చెట్టు ఈరోజు సేవకుల బలైనతే ఐఎమ్ గ్రేట్ అనుకుంటారు సేవకులు వాళ్ళ దగ్గర ఉన్న అగ్నిని చూసి కార్యాలు కదా వర్ష అగ్ని కార్యాలు చీకటి శక్తులు పడిపోతుంటే మనుషులను విడిచిపెట్టుపోతుంటాయి అగ్నికి ప్రతి చీకటి శక్తులు పరిగెత్తిపోతూ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి పొద గర్వించలేదు కదా అది గర్వించింటే అన్నీ అలిపోయాడుదేమో నేను అనుకుంటు ఎప్పుడు దేవుని యొక్క అగ్నిది వస్తుందంటే నీ గుణగణము జాగ్రత్తగా ఉంటేనే ఒకవేళ ఆ చెట్టులో ఏదన్నా అపవిత్రత ఉంటే ఆ అగ్నికి అది మొత్తగా గాలిపోయారు అది ఎందుకు గాలిపోలేదట చెట్టు చాలా జాగ్రత్తగా ఉందన్నట్టు పర్ఫెక్ట్ చేర్చన్నట్టు కాబట్టి నీ గుణగము సరిగా లేకపోతే ఆ అగ్ని నేను కాల్చివేస్తా శివలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ నీ గుణగం నీ ప్రవర్తన నేను నడవడి ఇవి జాగ్రత్తగా ఉండాలి ఆయన సన్నిధిలో బయటికి ఒక దిక్కు రీతిగా లోపలి ఇంకో రీతికి ఉండొద్దు చర్చలోనేమో పరిస్థితి ఉంటావు బయటనేమో ఇతర మనుషులు ఉంటే కాదు గుణగణం వాక్యాన్ని ముగిస్తాను మళ్ళీ ఎప్పుడన్నా మరీ దీర్ఘంగా వీటి ఈ మండ చిన్న పొతకు సంబంధించిన విషయాలు నేను ధ్యానిస్తాను ఎప్పుడైతే అదే అధ్యయనంలో మనం చూస్తాం దూత అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాక చెట్టు అనద్దు ఇది నా అగ్ని అని అదే రీతిగా ఒకవేళ అపవిత్రంగా ఉంటే ఆ చెట్టు దేవుని అగ్ని అపవిత్రంగా అయిపోయాడుదా ఆయన ఎప్పటికీ కాదు కొన్నిసార్లు నేను చూసినాను దేవుడు సర్పంని తినాం వాడుకుంటాడు కదా ఆయన పని కొరకు ప్రవచించినట్టు మనం చూడమా బైబిల్లో దాని తర్వాత బట్టి చనిపోయినట్టు మనం చూస్తాం దానికి ముందు ఆయన మీదికి పార్శుదాత్మ రావడం చూస్తాం ఆయన ప్రవచించడం చూస్తాం అపవిత్రమైన పొద మీద ఆయన అగ్ని పడితే అది భరించలేదు కాలిపోతుంది అది కానీ ఆయన కొన్నిసార్లు వాటిని వాడుకుంటాడు అది గనహీనమైన పాత్ర అయినా ఆయన సేవ ఎందుకంటే వాళ్ళు అట్లనే తయారు చేయబడింటారు వాళ్ళ దాని పని కాబట్టి ఒకటే వాక్యాన్ని నేను చూపించేసి ఇంకా ముగించేస్తా సామెతల గ్రంథంలో నుంచి చూపిస్తే సారి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి అంశం చూడండి గొప్ప మంచి పేరును వెండి బంగారంల కంటే దయయురదగినవి వాడు చాలా ఆశ్చర్యంగా ఉన్న ఒక వాక్యం కింద తరాత చూద్దాం ఇక్కడ మటుకు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు సంపాదించుకోవాలంటాం మనం మన మీద నిందలు పెట్టే ఉంటారు మన గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ మన ప్రయాసం మటుకు మంచి పేరు నేనైతే అదే ట్రై చేస్తున్నా నా లైఫ్ అంతా ఏమైనా లోటు కూడా చెప్పచ్చు కదా బ్రదర్ సిస్టర్స్ బ్రదర్ మాకు ఇది నచ్చలేదు బ్రదర్ నీలో వాళ్ళని బ్రదర్స్ పిలిస్తే వాళ్ళ ఇంటికి పోతావు మేము పిలిస్తే మా ఇంటికి రావు చెప్పచ్చు కదా మీరు ఆజీజ్ నగర్కి పోతావు కానీ రామ్నగర్కి రావు అని చెప్పచ్చు కదా అంటే నా గుణగణం సరిగా లేదన్నట్టే కదా అంటే నేను స్పెషల్గా ఒక కొంతమంది దగ్గరికి పోతాను కొంతమంది దగ్గరికి పోను దేవుడు మంచి మెచ్చుకోవాలి నిన్ను మంచి పేరు ఆయన దృష్టిలో ఉండాలా అదే రీతిగా ఈ లోకంలో కూడా ఉండాల నేను బహు కష్టపడతాను మా ఆఫీస్లో ఏ పనైనా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేస్తా దాని కొరకు నేను ఎంత కష్టపడుతున్నా కొన్నిసార్లు తెల్లవారులు వేసి పనులు చేస్తాను చేస్తాను పనులు బస్సులు కూర్చొని గంట సేపు బస్సులు కూర్చొని పని చేస్తూ ఉంటాను అయినా ఎవ్వరు మెచ్చుకోడు సార్ బాగా సార్ అంటారు కానీ ఇంకా అంతే ఇంకా మళ్ళా దాని గురించి అవ్వాలి అరే మళ్ళీ మంచి పని చేస్తే నాకు ఇన్సెంటివ్ ఇవ్వాలా ప్రమోషన్ ఇవ్వాలి కదా అట్లాంటివి లేనే లేవు మన గురించి తప్పులిక పెడుతున్నాడు ఈ లోకప్ప విధానం అది కానీ బైబిల్లో వాక్యం ఉంది వాడు నిన్ను ఎందుకు నిన్ను వాడు మోసం చేస్తున్నాడు నువ్వు ఇంత కష్టపడుతున్నావు నీకు తగిన ప్రతిఫలం వస్తలేదన్నప్పుడు నువ్వు తీర్మానించుకోవాలి ఎంత కాలం ఉంటావు ఇక్కడ తీర్మానించుకోవాలా నీకెక్కడ నీ నీ నీ నీ పనికి తగిన ప్రతిఫలం లేకుంటే అక్కడ ఉండొద్దు నువ్వు వాక్యమే చెప్తుంది అది అట్లా ఉండద్దు అని పనివాడు జీతానికి పాత్రుడు అని వాక్యం చెప్పినప్పుడు మళ్ళీ మన కరెక్ట్గా జీతం తీసుకోవాలా నేనైతే నా జీతం కంటే ఎక్కువ పని చేస్తాను నేను నేను చేసుకున్న జీతం కంటే అట్లీస్ట్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎక్కువనే పని చేస్తాను నేను ఎవరు పేరు పెట్టడానికి వీలైదు చెప్పేటోళ్ళు పోగొడుతుంటారు కదా సార్ మీరు ఉన్నారు కాబట్టి అవుతుంది సార్ అంటారు వచ్చి తను నాకు తెలుసు నేను ఎందుకు అడుగుతుంది అది ప్రతిరోజు ఒక అద్భుత కార్యమే జీవుడు చూపిస్తూ అయినా కానీ మెచ్చుకోరున్నాను అయినా కానీ నా శత్రువులాగా మనుషులు అయినా కానీ నేను వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాను ఎందుకంటే నీ గుణం చాలా ముఖ్యమైనది వేషధారణ లాగా ఉంటే ఎట్లయినా కానీ నువ్వు పోతుంది ఆ అగ్ని మీ నువ్వు కాలిపోతావు దహించ అగ్ని గారు అది కోప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారులను కంటే దయయురదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరంట ఎప్పటికీ ఎందుకు వారిని కలుగజేసిన వాడు యహో చాలా మంచిగా ఉంటారు సమ్మెతల కదా ఇరవై ప్రతి వచనము మీద ఒక అర్ధ వాక్యం చెప్పచ్చు మీరు కాబట్టి ఈ గుణగణము ఎట్లా సంపాదించుకోవాలా ఆయన కాల క్రింద నలుగొట్టబడితేనే కానీ నువ్వు అది సంపాదించుకోలేవు ఆ మండు చిన్న పొద గర్వించచ్చు కదా నేను స్పెషల్ చెట్టు అన్నిట్లోకి వెళ్ళాలి అప్పుడే కాలిపోయారు అది నువ్వు ఎంతగా తగ్గించుకుంటే అంతగా ఆయన మహిమలోనికి నేను నడిపిస్తారు దేవుడు నువ్వు ఒక పొదవ అనుకో నిన్ను ఆయన మహిమ ద్వారా నడిపిస్తా ఉంటాడు సేవలో నీ సేవలో బహు విశేషమైన అద్భుతాలు మనుషులు చూడాల్సి వస్తుంది కాబట్టి అటువంటి సేవ జీవితంలో ప్రభుని నడిపించాలంటే మొదటిదిగా నువ్వు తరబేతు పొందాలా నేను ఇన్ని సంవత్సరాలు ట్రైన్ చేసుకుని దేవుడు యోనాని ట్రైన్ చేసినట్లు యోనానికి తిరుగుబడితనం చేసినా ఆయనను విడిచిపెట్టలేదు బీలాము తిరుగుబడతనం చేసినా ఆయన చివరి వరకు విడిచిపెట్టలేదు దాని బీలాని విడిచిపెట్టిండి కానీ దర్శనాలు చూసేవాడు ఉంది బైబిల్లో వాక్యం బీలాము దర్శనాలు చూసేవాడు ఉంది వాక్యం అంటే దేవుని చూసేవాడు దేవుడితో సంభాషించేవాడు గాఢది చూడగలుగుతుంది దూతని కానీ బీలాం చూడలేకపోయింది దూతని పోగొట్టుకున్నాడు దర్శనం మంట చిన్న పోదా గర్విస్తే పోతాయి అన్నీ పోతాయి అప్పటి వరకు విశేషమైన సేవా విధానం పోతుంది చివరి వరకు నువ్వు ఇటువంటి మంచి పేరు సంపాదించుకోవాలా విధేత జీవించి నలుగొట్టుకో ప్రార్థనలో కూర్చో గంటలు గంటలు ప్రార్థన చేయి వాక్యం ధ్యానించు మంచి పేరు సంపాదించుకో ఆయన కొరకు అదే మంచి పేరు అంటే మంచి సాక్ష్యం పొందుకో దేవుడు అటువంటి కృపాన్ని మనకు ప్రార్థిస్తా పరిశుద్ర పద తండ్రి మీకు వందనాలనైనా మన చిన్న పదకు సంబంధించిన విషయాలు కొన్ని మీరు మా తను మాట్లాడేటువంటి బట్టి మీకు వందనాలు ఏసయ్యా మోసే తనడి ఎంతగానో ప్రయాసపడి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ మీరు బాగా టైం స్పెండ్ చేశారు ఆయన జీవితంలో సంపూర్ణంగా తయారు చేసుకున్నారు కానీ మోసే చివరికి వచ్చేప్పటికీ నిద్యాన్ని సెటిల్ అయిపోయింది అన్నీ మర్చిపోయిండు తన జీవన తన తన పిలుపునే మర్చిపోయిండు ప్రభు మీరు తిరిగి జ్ఞాపకం చేయడం కోరిక తనని తన గుర్రలతో పాటు కలిసి ఆయనకు హోరేబో పర్వత మీదకి నేను మండు చిన్న పోతా మండుతుంది కానీ కాలిపోతలేదు ఉప్పొంగే వాళ్ళు ఎప్పుడైనా కాలిపోతారు తగ్గించుకునేవాడు ఎప్పుడు కాలిపోడు కాబట్టి నేను ఈ తగ్గించుకునే పొదని మీరు ఏ రీతిలో అయితే కాపాడింటారో మమ్మల్ని అందరినీ అట్లా కాపాడి మేము మహిమాంతంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం దేని విషయంలో మేము గర్వించకుండా దేని విషయంలో వేసినారణ కాకుండా దేని విషయంలో కూడా మేము అతిశయించకుండా యథార్థత పరిశుధత్వం మీ కొడుకు జీవించాలా అటువంటి భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ స్తోత్ర ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సరశక్తిమంతుడాకు వర్ణాలిస్తాయా అబ్రహాం నిశాక్కుబ్ గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ మోహనదులకు తల్లి నీకు వర్ణాలు ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా నీ కృపల భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారైనా ఇక నూతన దినం మాకు ఇంకా కాలంలో కూడా ప్రభావ మమ్మల్ని ఎత్తుపట్టుకుని నడిపిస్తున్నారు ప్రభావ మీ యొక్క రెక్కల కింద భద్రపరుచుకున్న మీకు ఆప్తర్మ కనుగించిన వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి ప్రతి శోధన నుంచి ప్రభావి మమ్మల్ని తప్పిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి నీకు అన్నారు ప్రభా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ సమస్త ఈ యుగంలో నీకే కలుగుతున్నా కాహా నా తండ్రి నా దేవ ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రవ నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన ఈ బట్టి ఓ ఇక ఇక ధన్యతను బట్టి నీకు వన్నాలిసయ్యా నీకు స్వరం మాకు వినిపింపజేసిన నీకు వణాలి సయ్యా మళ్ళీ చిన్న పొద గురించి మీ రోజు మాతో మాట్లాడిన ప్రభావ నాకేవన్నా ప్రవా ఆ పొద గర్వించలేదేసి ప్రభావ ఆయన పొద ప్రవలో ఉండి ప్రభావ మీరు మాట్లాడిన ప్రభావ ఆ పొద అంటే ఒక చెట్టుకు సాధించాం ప్రభావ కాబట్టి ప్రభ మాలో అహం గర్వం లేకుంటే మీరు ప్రభావ మాలో ఉండి మీరు మాట్లాడతారు ప్రావా ఇతరులతో ఆ రీతిగా మేము అలాంటి పొదలాగా మేము తయారు కావాల ప్రభావ అయినా మనుషుల చెట్లతో మీరు పోల్చినారు ప్రావా ఆ పొద కూడా చెట్టుకే సాధించం ప్రవ కానీ అందులో ఉండి ప్రభావం మాట్లాడినారు ప్రవ కాబట్టి మేము కూడా ప్రతి దశలో ప్రవ మీకు వివేక జీవించాలా తగ్గింపు జీవితం కలిగి ప్రభా మీకు సరళత సంపూర్ణత పశుభతమే కలిగి ప్రతి దశలో ప్రభావం జీవించాలనే సహాయపడండి గొప్ప దేవానికి వర్ణాలిసోసే ప్రవణ తండ్రి ఎన్నో ప్రవ విషయాలు మోసలు చెప్పినారు కానీ ప్రవా ఓ ప్రభావ మందలో పడిపోయి అయినా ఇసు గొర్రెల కాపరగా ఉండి ప్రవా కానీ మర్చిపోయాను ప్రభావ తిరిగి ప్రవ అక హోరేపు పర్వతం దర్శించినారు గొప్ప దేవానికి వర్ణాలిస్తా మేము అలాంటి వాళ్ళ ఆ రీతి ఉండటానికి వీలుదని ప్రభా ఈ రోజు మమ్మల్ని హెచ్చరించినారు కాబట్టి ప్రభావతి దశలో ప్రభా నీకు మీ చింతగా నడిపించాలా మీ పర్వతమైన హోరే పర్వతం ప్రవాణ తండ్రి స్థలానికి మీరే పరిశుద్ధ స్థలం మీలోకి మీరు నడిపించేలాగానే సహాయపడండి గొప్ప దేవ ప్రతి దశలో ప్రభా తను మేము విధంగా భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేయాలా మేము ఏంటి ఏం పనిచేసినా కానీ పర్ఫెక్ట్ గా చేయాలా ప్రభావ ఓ ప్రవాణ తండ్రి అలాంటి జీవితం మాకు అందరు కనుగించడానికి గొప్ప దేవ వాళ్ళు ఇంకేమైనా బలహించినట్టు కొట్టువేను ప్రభావ ప్రతి దశలో ప్రభావ నేను నీకు విదేక జీవించాలా భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి వాకిందర మాత్రం మాట్లాడిన ప్రభావ గొప్ప దేవా ఓ దేవాతి దేవ నా ఎంతగా ప్రభావ ఈ లోకంలో తగ్గించుకొని లోకానికి వచ్చినారు రిక్తిగా చేసుకున్నారు నాయన అంత గొప్ప సింహాసనం విడిచుకొట్టి లోకానికి వచ్చి ప్రవ ఒక మనిషి రూపం ధరించి ప్రావా ఒక మానవులాగా లోపలి జీవించినారు ఎన్నో శ్రమను అనుభవించినారు కానీ ఎక్కడ చేసినా కానీ ప్రభావ మీరు ఎలాంటి పాపం చేయలేదు పరిశుద్ధి జీవించినారు ప్రతి శ్రమను జయించి మాకు చూపించినారు విజయం విజయం మాకు ఇచ్చినారు ప్రభావ మేము కూడా అదే రీతిగా పోలాలని సహాయపడాలి మనకు ఆదిష్టం అనేకులకు మీకు శిరోమాలను మేము ప్రకటించాలా అనేకులు మీ చింతకు నడిపించాలా సంపూర్ణమైన జీవిత శాంతంతో మేము ఉపదేశించాలా ప్రతి ప్రేమతో మేము మీ చింతకు నడిపించాలా అలాంటి సేవ జీవితం నడిపించి మనకు ఆదిష్టమైన వాకింగ్ కూడా మాట్లాడి మీకు వర్ణాలిస్తాయా మీకే గొప్ప దేవ అడు మోషన్ వాడుకున్న దేవుడి మమ్మల్ని వాడుకోండి గొప్ప దేవ అతన్ని బాణిసత్వంలో భయంకరమైన స్థమలుంటుంది కదా ప్రభా ఆ ఐ గొప్ప దేశాల నుంచి ఇస్రాయల్ ప్రజలు అందరినీ మీరు బయట తీసుకొచ్చిన్నారు మోస ఈ రోజు ప్రభా ప్రపంచం అంతా ప్రభావం బిడల్ల రక్షణ మీరు ఏర్పరచుకున్నారు ఆయన కానీ మోసేలాగా జీవించలేకపోతున్నారు కానీ మీరు మోసేలాగా ఆ చర్యల నుంచి ప్రభావ గొప్ప జీవితం అందరినీ ప్రభావ మీ ఎంతగా నడిపించాలా హౌరవి పర్వతానికి అలానే శేవాతంలో అందరినీ నడిపించడం అంత ఆదిష్టమైన గొప్ప దేవ ప్రదర్శిస్తే అందరూ మీరు ఆశీర్వించండి నూతనంగా అభిషేకించండి ఎక్కువ సమయం ప్రార్థనలు మేము అందరం గడపాలా ప్రావాక్యంలో ఎక్కువ సమయం పెట్టాలా ప్రభావ లోకంలో ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాం ప్రభావ మమ్మల్ని క్షమించమంటే అదిష్టం గొప్ప దేవ ఆయన టైమింగ్ ప్రభావ ఎందుకంటే పావులు చెప్పిన ప్రభ దిన చది కనుక సమయం పోనీ సద్వినియోగం చేసుకోమన్నారు ఇది చెడ్డ దినాలు ఓ ప్రభావ ఎంత భయంకరమైన కాలంలో అయినా అయినా కానీ సమయం మీరు మాకు ఎంతగా ఇస్తున్నారు కాబట్టి ప్రభని మేముగా చేసుకోకుండా ప్రతి సమయం మీరు మయం నీక సమయంలో కూర్చొని ప్రభావ అనేక విషయాలను ప్రభావ మీకు సంభాషించేలాగన మీకు స్వరం లాగనా ఆ సమయం మీకు పెట్టలాగానే సహాయపడమని ఆవిష్టమైన గొప్ప దేవ మీకే ఉన్నాను చెల్లిస్తాంనా అయినా మీరు అక్కడ తొలిగింది ప్రభావ మీకు సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ రెండు సేవలు మేము నడిపించడానికి కేబిఎం గ్రూప్ లోని ప్రతి ప్రదర్శిస్తారు అందరినీ ఆశ్రయిదించండి నూతనగా అభిషేకించండి ఇంకా ఎంతోమంది రాలేదు వాళ్ళు అందరి మీరు ఆశ్రయించండి ఈ వాక్యాల ప్రభావ ప్రపంచంలో ఎంతమంది ఎక్కడ నలుమూలు నింటున్నారు వాళ్ళు అందరి మీరు నూతనగా అభిషేకించండి ప్రతిబడి మీతో ఆకర్షించుకోండి మీ జీవితంతో నింపి ప్రభ మీందు ప్రభావ భయభక్తులు జీవించే బిల్లగా తయారీ మనం ప్రాధిస్తున్నామైన చంద్రశేఖరానంద ముట్టని ప్రభావం మంచి ఆరోగ్యం దైత్యం ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ అన్నదాన్ని మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ ఆయన కనివిని ఎదుగుని రీతిగా ప్రభావం బయలుపరిస్తున్నారు మీ జ్ఞానం ప్రభావ మాకు బయ బయలుపరుస్తున్నా నీకు వర్ణాలు ఇస్తా ప్రభావ ప్రతి వాక్యాన్ని మేము జాగ్రత్తగా నోట్ చేసుకుని ప్రభావా జీవితంలో నవలు మెల్చుకోవాలి వాటి ప్రకారం మేము జీవించాలా ప్రభావ అనేకలు కోటిని అనుభవపూర్వంగా ప్రకటించాలా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రదిష్టమైన గొప్ప దేవ ఆత్మని మేము ప్రతి ఒక్కరిని ఆత్మలోనే మేము ఎరగాల ప్రభావ అయినా అలాంటి ఆత్మీయమైన విధానంలో మేము ముందుకు పోలాగానే సహాయపడండి నా దేవ నా ప్రభావ మేము ఎక్కడో అక్కడ వండుకున్న ఒక దశ నుంచి ఒక దశకు మేము ఎదుగులాగనే సహాయపడండి విశేషమైన అద్భుతాలు ఓ ప్ర మేము చూసేలాగానే సాయపడండి మీరు మీతో మీరు సంభాషించాలా ముఖాముఖిగా మీతో మాట్లాడాలా ఆ స్థితికి మీరు ఎదుగులాగనే ఆ రీతిని ముండిపోలానే సహాయపడండి ఓ ప్రభావ తగ్గింపు జీవితం కలిగి ప్రవా ప్రతి దశలో మేము జీవించాలా ప్రభ ఓ ప్రభ మీ వాక్యంలాగా మేము మారిపోవాలి మీలాంటి మనసు కలిగి ఉండాలా ప్రభావా అన్ని సేవలు నడిపించండి అన్న కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి బలపర్చని ప్రభావ మంచి ఆరుగా అన్న ది ఉద్యోగ స్థలం అన్నింటిలో మీరు ఘన విజయం అని మీకు ఎన్నో ఆటంకాలు ఉంటున్నారు ఒక ప్రతి ఆటంకాన్ని కొట్టివేను ప్రభ మీరు గొప్ప జిల్లా ఇచ్చేయండి ఇద్దరు పిల్లల చేతి మెక్క దృష్టించి మీరు కాపాడండి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప శాస్త్రం పెట్టుకున్న స్టడీస్ లో ప్రభావ ఉన్న స్థితి లేవనెత్తమని ప్రాధిస్తాం గొప్ప దేవ అభిషేకించి మీ సేవలు వాడుకోనిస్తారు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి పర్లో గొప్ప చేత నింపి ఇంకా ప్రభావం మీ వాక్యం ఇంకా సంపూర్ణ అనేక శక్తిని ప్రకటించాలని మీరు లేవునెత్తి బలపచ్చమని ప్రాదిస్తాం అన్న అన్నదమ్ములు ప్రవ బంధువులు ప్రవ ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ ప్రభావ సరస్వతిలోకి రావాలి సత్యంలోకి రావాలా ప్రభావ మీకు సమర్పించుకోవాలనే సాయప్రమే ఆదిష్టమైన గొప్ప దేవానికి వందల వైరస్ బాధితులు అందరినీ ప్రభావ మీరు స్వస్థపచ్చండి ఆ కలుగురిశీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి సంపూర్ణ స్వచ్ఛత కలుగును కాక ఏసుక్రీస్తు పరిషద నామిన హళవీయ మీరు స్వస్థపచ్చని మహిమలు ఉందండి తెగులు రాబోతున్నాయి ఆల్రెడీ మీరు చెప్పినారు ప్రభావ కొన్ని సంవత్సరాల క్రితం అవన్నీ జరుగుతుంది ప్రతి ప్రవేశం నెరవేడుతుంది అవి మేము చూస్తున్నాం దానికి మేమే సాంకులం ప్రవ్వా కాబట్టి ఏ రీతిగా జీవించాలా ఎట్లా ముందుకు పోవాలా ఏ రీతిగా ప్రార్థించాలా సమస్తం మీరు మాకు ముందుగానే బట్టి నీకు అన్నారు ప్రభావా విధానాలు నేర్చుకునే ప్రభావ దీర్ఘంగా ఓ ప్రవ అనేకులు బట్టిని ప్రకటించాలా అనేకులు ఆ యొక్క ఆత్మీయమైన విధానాలకు మీరు నడిపించాలా అలాంటి సేవా జీవితంలో నడిపించి మీరు ఆ కొడుకు అందరూ సిద్ధపరచుకోమాలి త్వరలో నాయన్న యేసు క్రీస్తు పరిషత్ అన్నామను ప్రార్థించున్నాము తండ్రి పరలోకముందున్న తండ్రి ఏసయ్యా నీకు వందనాలు ప్రభావ నీకే స్థుతులు స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలమంతా కాచికపాడి సజీవలెక్కలు ఉంచుకొని ఈ మధ్యాహ్న కాల ముందు నీతో గడిపే భాగ్యము నీ వినిపించే ధన్యత యోగ్యులుగా చేసినందుకు నీకే వేలాది వందనాలు స్థుతులు స్తోత్రంలో తండ్రి సమస్త మహిమా ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యువేగములు హలే లుయా తండ్రి ప్రభా నాయన తండ్రి మీరు మాట్లాడినారు ప్రభానాయన మీ స్వరం ద్వారా ప్రభా నాయన మోసేని ప్రభా నాయన ఏ రీతిగా అయితే తన పిలుపు మర్చిపోతే మీరు ఎలా జ్ఞాపకం చేసుకొని నాయన మోసేని నాయన మీరు ఏ రీతిగా అయితే ప్రభా నాయకుడిగా పెట్టి నడిపించినారు ప్రభ మేము కూడా మా పిలుపు పట్ల నిత్యం చేసుకోవాలా మీరు కలిగిన తగ్గింపు తత్వం మీరు కలిగిన సాత్వికము వినయము దీర్ఘశాంతము ప్రేమ జాలి దయ కనికరము కూడా మేము కూడా కలిగి ఉండి మేము కూడా పట్ల అవి చూపించాలా ఎక్కడ మాలో గర్వం గాని అహం లేకుండా ప్రభాణ అయినా మేము కూడా ప్రభాణ ఆయన మట్టిని కానీ ప్రభాది ఎట్లాగైతే అనగదు ఉంటుందో మమ్మల్ని కూడా మేము అనగదుకోవాలా ప్రభాణ అయినా అలాగే ప్రభాణ ఆయన తండ్రి వాక్యం ద్వారాను మాట్లాడినావు నీకు వందనాలు వైరస్ బాధితులు వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కానిక్రమ కృప చూపించి వాళ్ళందరినీ ఆ కలవరిశిలో తండి మీరు పొందిన గాని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా తండి ఎంతమంది అయితే సేవకులు మీ అందరినీ నిద్రించినారు ఆ కుటుంబాలకు మీరే ఆదరణ దయచేయండి సంఘంలో కాపురం లేవనెత్తండి అలాగే భార్యను భర్తలను పిల్లను కోల్పోయిన వాళ్ళకి మీరే తల్లిదండ్రి వాళ్ళ ప్రతి అవసతులు తీర్చమని ఈ మధ్యాహ్న కాలం ఈ స్వరం కలిగింది కాబట్టి నేనైతే విశ్వసిస్తూ స్వీకరిస్తున్నాను ప్రభ ఈ స్వరం వినిపించిన వేలాది వందనాలు చెల్లిస్తూ అలాగే అన్నగూడన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నదురేడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమె భ నా బ్రాహ్మ సాకుండా సజ్జలు పెట్టిన దీవాని తలంపై నీ ఆలోచించభా నెరవేర్చుకున్న దీవానికి వాక్యం ద్వారా ప్రభావ దాన్ని విడుదల చూపించి ఒక్క నిర్చి పెట్టే సాధించని నా దీవానికి శోదం ఆ కుమ్మరి క్షేత్రం ఉంటేనే మంచిగా పాత్ర అయితే ప్రభ నా దీవాణి మా కుమ్మరి మీరే కనుక ఆ కుమ్మరి చేతులను నేను చేయలేనని చెప్పిన విశ్వప్రభ అలడి అనాది అని శోతం నా దీవానికి శ్రోతం ప్రభా నీకు విజేత తగ్గించడం సరసలా అలడి ఆ సిల్వర్ మనసు మా కలిగే చేయండి నా దివా పతి వాక్యం ప్రభ అనుసరించి నడవాల తప్పిపోతాను వీల ఆ సిల్వలో ప్రభా చూపించిన ప్రేమ వాళ్ళు నింపని ప్రేమ చూపించాలా దయా కనికరం వాళ్ళు చూపియాలా అలడి అనాది అని ఒక కిలోమీటర్ పోమంటే రెండు కిలోమీటర్ పోమని మీరు చెప్పిన సుప్రభ అంతే ఈ ప్రేమ విజయత సాధం చూపించింది సుప్రభ నా దీవానికి శ్రతం ఈ వాక్యం మా ఉద్యంలో ఉండి ఫలింప చేయండి తీసుకురండి నా ఆశయానికి శృతం మీరే మా కొమ్మరి సుప్రభ అలాది ఆ పచ్చి దేవుడు నువ్వే తన కాభ అల్లరి సంవత్సరం మీకే గంత మహిమ తేజస్సు నీకే తలున్ నా దీవానికి ఇంత వారు కాపాడుతున్న సుప్రహణి శృతం పతి శని మీరు కాపాడుతున్న మీ సురమిప్పి బలపరిచి నడిపిస్తున్నాను ఉందని సుప్రభ నీకు విజయతో చూపియాలా అలా ఈ అనాథ్యాన్ని ఆజ్ఞని ప్రభా గైకుండాలా నీకు ఆజ్ఞల్ని విజయతో చూపించాలా అలాగా మాకు మాకు ఆ మనసుకు తయారు చేయని సుప్రభ నా దీవా రాయలు చెత్త బుట్ట ఉంటే ప్రభా మీ తీసేయండి పాత్ర తయారు చేయండి పాత్ర తయారు చేయని సుప్రభ నా దీవాన్ని శృతం చేసాం గొప్ప జనం కనికరించండి దయ చూపించండి వాళ్ళ మీద మీరు జ్ఞాపకం చేసుకొని పరిశుభ్రమ ఆత్మ తెరవండి వాళ్ళ పాపలు క్షమించండి నీ దగ్గర పన్న స్థిరపరచుని నీ నడిపించండి నా దీవాన్ని స్వతం చేసాం వాళ్ళవి నీ శిర దగ్గర అవలసివచ్చి ఆలస్ప్రవాహ కుటుంబం ఎంత ఉంది ప్రతి అవసరం మాయముల తీర్చండి అలాగే అనా దీవాన్ని స్వతం అలాగే ఈ లోకంలో ఎంతో బిడ్డలు వైరస్ పట్టి వాళ్ళు మట్టి స్వసపరిచి జ్ఞాపం ఆత్మ తెలివండి మీరు ఆకర్షించండి రక్షించుకోండి నా దీవాణి డాక్టర్ నర్సు వాళ్ళు రక్షించుకోండి మీరు మాట్లాడే శుప్రభ మీరు చేసే కార్యం గుర్తిప్పేవారు ఎవరు సుప్రభ మీరు కార్యం మా ప్రార్థన రా మీరు కారణం చేయను చేసిన సుప్రభ ఎంతో మంది స్వసపరిచినాను నీకు కోటాది స్తోత్రం చేసాం ఆ స్వసపరిచే వాళ్ళకి రక్షణ పొందాలా నాది స్తోత్రం చేస్తాం తాకని అలా మీ సేవలు వాడకొని కుటుంబం తా సేవలు వాడబల అన్న ముట్టం తాకని నూతన శక్తి నూతన బలం ఆరోగ్యం దచ్చని ఇంకా నూతన నడిపించి ఇంకా సరస్వం బయలుపరిచి ఇంకా ప్రభావాల బయలుపరచని అని దీవించి ఆశీర్వించి అక్క ముట్టే తాకి అక్క సరస్వం ప్రశ్న ఆత్మ విశక్తి ఉండి బలంతో ఆరోగ్యం దాని ఆటగాదాలు కాల్చి అక్క వితో అగ్నికంచే పిల్లలకి తోడు అగ్నికంచే దీవించి మీ చిత్తాన్ని పిల్లల దాన్ని అలాగ పర్వ జ్ఞానం పరిశుద్ధాత్మని మీతో కంచు అన్న మందిలో వాళ్ళకి జ్ఞానం తెలియచని అలాగే మొదటి ప్రేమ ముదా శక్తి నడిపిణి శృతం చేస్తాం చక్రపతి బిడ్డ ముద్ద జ్ఞాపం చేసుకొని జ్ఞానం తెలియచని ఆ బిడ్డ ప్రాంతం నెరవేర్చుకొని నీ ధర రావాలి సుప్ర బిడ్డ పరిశుద్ధాత్మని బలం చునిపి మన భార్య సంతానం కలిగించి జ్ఞానం తన బంధులంతా మాన రక్షణ పొందాలా అక్కడికి చేయని ప్రతి జగల్ నీకు మహిమ అలాదిగా ప్రాంతం ప్రాంతం సేవ జరగాల అలాదిగా నిసాక్షిగా ఉండాలా మన ఇస్తున్నా ఇప్పుడు వినిపిస్తున్నా బ్రదర్ వైస్ వినిపిస్తుంది పరిశుద్ధరావు వినిపిస్తుంది పరిశుద్ధుడ ప్రేమ గల దేవాజయం గల తండ్రి లేక వందనాల తండ్రి సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త కృపా సత్య సంపూర్ణుడనా నేడు ఏక రీతికున్న మా ప్రియ పరులకు తండ్రి మీ పాదాలకు వందనాలు ప్రభావ మీకే వేలాది వందనాలు తండ్రి గడిచిన కాలం అంతా నన్న మిమ్మల్ని కాచి ఈ దిన వీక్షణం ప్రభావ తండ్రి మీ స్వరం వినుటకు నాయన మీ నామా తండ్రి మేము తండ్రి పాల్గొంటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ నీకే స్తోత్రం తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం ఈ వేగములు మీకే చెల్లిస్తున్నాం ప్రభావ ఘనతండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మీ స్వరం ధర మీకు వందనాల ప్రభావం ప్రభా నా తండ్రి నైనా మేము విరగొట్టబడాల ప్రాభ నల్లగొట్టబడాలా ప్రాభ అప్పుడే నా తండ్రి పనికి పాత్రగా మేము మారుతాం ప్రభాన తండ్రి ఆ యొక్క విషయ కూడా సేమ్ వాక్యం ఉంది ప్రభా నా తండ్రి తండ్రి ఎందుకు మేము విరగొట్టబడాలి ఎందుకు మేము నల్లగొట్టబడాలి అనేవాళ్ళకి నా తండ్రి శ్రమ ప్రాభ అరీతిగా విరగొట్టబడకపోతే నల్లగొట్టబడకపోతే నేను ఉపయోగపడే పాత్రగా మేము మారలేం కాబట్టి ప్రభావ రీతిగా మేము నా తండ్రి శ్రమలు సహించి తండ్రి ముందుకు సాగాల ప్రాభ ఎక్కడ గర్వంగానే నా తండ్రి నైనా ఎక్కడ ఎటువంటి నా తండ్రి అహంకారంగానే ప్రభావ రావడానికి వీలేదు ప్రభు అన్న ప్రతి విషయం ప్రభ మీ వాక్యానుసారం జీవించాల ప్రతి క్షణం నా తండ్రి మీకు సాక్షులుగా నిలబడాల ప్రభావ మీకు ఏ వేలాది వందనాల ప్రభావ ఎక్కడ సమయం వృధా చేసుకోవడానికి ప్రభావ వీల్లేదు ప్రభావ లోకానుసారంగానే తండ్రి లోక లోకస్తుల వల్ల జీవించడానికి వీల్లేదు ప్రభావ అయినా మీకు ఆత్మాభిషేకం దయచేసిన మీరు మమ్మల్ని ముందుకు నడిపించుకుని ప్రార్థిస్తున్నాం రీతిగా నేనే వైరస్ బాధితులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎంతో నా తండ్రి అయిన దినం ప్రభాన తండ్రి వైరస్ బహనం పడుతున్న ప్రభావ వారందరినీ మీరు స్వస్పరచండి ఆయన ఐసీయూలో వెంటిలేటర్లో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఆ వ్యాక్సిన్ ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకునే తండ్రి నాయన మీ మీద ఆధారపడి జీవించే కృపను దండి ప్రభావ ఇంకా భయంకరమైన దినాలు రాబోతుండగా ప్రభావ ఎవరు కూడా నా తండ్రి నశించిపోకుండా తండ్రి ఆ తండ్రి వారందరూ మీ యొక్క మార్గంలోకి రావాలని మీరే సహాయం దండి ప్రభావం మీకు వందనాల తండ్రి మీకు స్థితులు స్తోత్రం లే ప్రభా ఎవరైతే నా తండ్రి మరణించినారో ఎవరైతే నిరాశ్రయలు అయినారో ప్రభావ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారందరికీ మీకు కావాల్సిన వస్తులు తీర్చండి ప్రభావ ఇంకొన్న భయంకరమైన దినాలు రాబోతున్నాయి ప్రభా కాబట్టి నా తండ్రి ప్రతి సిద్ధపడాల ప్రాభ నా తండ్రి ఏవి చేసినా అవి ఆగవు ప్రాభ నిశ్చయంగా జరగాల్సింది ప్రాభ కాబట్టి ప్రతి ఒక్కరినైనా జ్ఞానం కలిగి తెలివి కలిగి జీవించాల నిర్లక్ష్య జీవితంగా ఉండడానికి వీలేదు ప్రభావ పాత జీవితం పాపపు జీవితం నుంచి విడుదల పొందాల ప్రభావ ప్రతి ఒక్కరి మీ మార్గాలు వచ్చేటప్పుడు సహాయంగా తండ్రి ఏదో నా తండ్రి అదే రీతి ప్రభావ ఈ యొక్క మీటింగ్ లో పాల్గొన్న ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీ జ్ఞాపకం చేసుకోండి గ్రూపులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి ఒక్కరికి మీరే తోడండి నూతనంగా అభిషేకించి మీకు అన్న గొప్ప సేవలుగా వాడుకోండి ప్రభావ వాళ్ళే ప్రతి చోట మీరే శాంతి సమాధానం దయచేయండి ప్రభావ మీరే కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన యజాన తర సమయంలో ప్రభావ చంద్రశేఖర్ అన్న ద్వారా ప్రభా మీరు వినిపించినందుకే మీకు వననాలు తండ్రి ఆయన అన్నను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ అన్న చుట్టూ ఎప్పుడు ఆయన మీ యొక్క గూతల కంచ కాదులు దయచేయండి ప్రభావ నేను మీకు గొప్ప సాక్షి ఉండాలి ఇంకా గొప్ప సేవ చేయాలి ప్రభావ తండ్రి ఇంకా అనేకమైన మర్మలు ప్రభావ అనేకలకు ప్రకటించాల ప్రభావ వారి కుటుంబంలో మీరే శాంతి సమాధానం దయచండి బిడల్ని తోడు బిడలకు తోడైంది ప్రభావ వారి రిలేటివ్స్ ఎవరైతే నా తండ్రి ఇంకా ప్రభావ రక్షణలకు రాలేదు వారందరినీ రక్షణలోకి నడిపించిన సమస్తమైన కీడు నుంచి తన్ని మీరు దూరం చేసి మీ యొక్క సాక్షులుగా మీ యొక్క సేవకులుగా బలంగా వాడుకోని ప్రభు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ స్వరం వినటొక్కిన మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మంచితనాన్ని బట్టి మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేడరిస్తూ పరిశుద్ధ నమ్మం ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె నమస్తే ప్రభు ఏసు క్రీస్తుక కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండు కాక ఆ మెయిన్ అన్నా